శ్రీ గురుభ్యో నమ హరి ఓం నమ శృతి శృతి పురాణా ఆలయం కరుణాలయం విభక పాదశంకర లోక శంకరం సో పరమేశ్వరుని అనుగ్రహం వలన మాన్సూన్ సమయానికి వచ్చింది తర్వాత సంతోషించదగ్గం ఏంటంటే కేరళకి మనకి ఒకేసారి వచ్చింది మాన్సూన్ సో వి ఆర్ వెరీ హ్యాపీ వి వెల్కమ్ ది మాన్సూన్ ఇక ఈ అధికరణం ఆనుమానికాధికరణంలో ఉన్నాము వదతీతి చేకరణాత్ అంటే ఆ అవ్యక్తం యొక్క అవ్యక్తం అనే శబ్దం ఉన్నదే తప్ప అక్కడ అవ్యక్తానికి ఉపాసనాలు ఏమి లేదు అవ్యక్తాన్ని ఉపాసించమనే మాట ఎక్కడా లేదు కేవలము అవ్యక్తమైన శబ్దమే ఆ శబ్దాన్ని ఒక్కదాన్ని పట్టుకుని అదే మా ప్రధానము అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే సాంఖ్య శాస్త్రంలో ప్రధానాన్ని ఉపాసించాలి అంత భేద బుద్ధి కాబట్టి ఉపాసనలో భేదం ఉంటుంది ఆరంభంలో సో భే ప్రధానాన్ని ఉపాసన చేస్తే వాడు ప్రకృతి లయము ఇత్యాది సిద్ధులను మోక్షాన్ని పొందుతాడు అలాంటిది ఇక్కడ ఏమీ లేదు ఇది ఇక్కడ ఉపాసన అనేది ఏమీ లేదు కాబట్టి ఆ ఉపాసించటం కోసమే విధిస్తారు దేన్ని చెప్పినా ఉపాసన చేయమనో కర్మ చేయమనో చెప్పడానికి చెప్తారు అది ఏమీ లేకుండా ఉద్యోగా వ్యక్తమనే శబ్దోహం ఉంటే అది మా ప్రధానమే అనడం సరికాదు అని చెప్పడం దాని మీద పరోపక్షమేమంటే వదతి దు ఉపాసనని చెప్తున్నారు ఇక్కడ కఠోపనిషత్తులో ఉపాసనని చెప్తున్నారు ఎక్కడ చెప్పాడు అశబ్దమస్పర్శన రూపమోయం అనే మంత్రంలో నిచాళ్యతం మృత్యుముఖాత్మ్యతే నిచాళ్యా అంటే ధ్యాత్వా అని అర్థం ధ్యానము చేసి కాబట్టి ఆ ధ్యానం చేసి మృత్యుముఖము నుండి వాడు విడుదలైపోతాడు అని చెప్తున్నా కాబట్టి చెప్తున్న ఈ బ్రహ్మసూత్ర క్లాసెస్ చాలా మంది చూస్తూ ఉంటారు చెప్తున్నారు కనుక ఉపాసనాన్ని చెప్తున్నారు ఉపా ఉపాసన చేయమని చెప్తున్నారు ఆ ఉపాసన చేయమని చెప్పేది అవ్యక్తము ఆ వ్యక్తము మా ప్రధానమే వదతి ఇది చే అంటే వదతి అంటే ఉపాసనము వదతి వ్యక్త ఇది చేక్కడ ఉపాసన చేయమనేది ప్రధానాన్ని కాదు అవ్యక్తాన్ని కాదు అవ్యక్తాన్ని ఉపాసన చేయమంటే అవ్యక్తం మా ప్రధానమే అని మీరు అనొచ్చు అసలు ఇక్కడ అవ్యక్తాన్ని కాదు ఉపాసన చేయమే మరి ఏమిటి ఉపాస్యం ఇక్కడ ప్రాజ్ఞ అదేలాగా ప్రకరణ అక్కడ ప్రాజ్ఞ ప్రకరణ ప్రాజ్ఞ ప్రకరణం తప్ప అవ్యక్తం యొక్క ప్రకరణం కాదు కాబట్టి ఇక్కడ ఉపాసన చేయాల్సింది ప్రాజ్ఞుణ్ణి తప్పించి అవ్యక్తాన్ని మాత్రము కాదు అని అది సూత్రం యొక్క అభిప్రాయం మీ పూరితే సూత్రాన్ని జనరల్ గా చెప్పారు సో అత్ర యాదృశం శబ్దాదిహీనం ప్రధానం మహత పరం స్మృత నితాదమే నిచాయ్యే నిర్దిష్టం తస్మాత్ ప్రధానమే ఇదం తదే చ అవ్యక్తశబ్దనిర్దిష్టమితి అవాక్యంపరణి అత్ర బ్రూమో అది అదంతా కూడా పూర్వపక్షయొక్క ఆర్గ్యుమెంట్ అయింది నేహ ప్రధానం నిచాయ్యే నిర్దిష్టం ఇక్కడ ఉపాసన చేయవలసినది ప్రధానమును కాదు జడాన్ని ఉపాసన చేయకూడదు జడమును ఉపాసన చేయకూడదు జడాన్ని ఉపాసన చేస్తే వీడు జంతుడు అయిపోతారు ఆ ఉపాసనకి ఆ పవర్ ఉండదు అందుకనే మహాత్ములు చెప్తారు చూడు నువ్వు ఏదైనా ఉపాసన ఆచి చూచి ఆలోచించుకుని ఉపాసన చేయాలి కానీ అలాగా ముందు వెనక చూడకుండా ఉపాసన చేసుకుంటూ ఆ ఉపాసన ఎలాంటిదో అలాంటిదో డబ్బును ఉపాసన చేసుకుంటూ పోతే ఆ డబ్బుకుండే అవగుణాలనే వీడికి వస్తాయి భోగాలను ఉపాసన చేసేదనుకోనప్పుడు ఏదో అప్పుడప్పుడు ఏదో పార్టీ అని ఫ్యాషన్ అని ఆల్కహాల్ వీడు అప్పుడప్పుడు సేవించి దానికి సేవకుడు అయిపోతాయి దాన్ని ఉపాసన చేయడం ప్రారంభిస్తే వినాశం వైపు తీసుకువెళ్తుంది జగన్ యొక్క ఉపాసన అలాగే ఈ ఘటన్ ఉంటారు అంటే ఉదీ పీపుల్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఆహారాన్ని అలా ఉపాసన చేస్తూ ఉంటారు అనేక రూపాల్లో నిజంగా అలా చేయకూడదు అక్కడ ఉంటే సహించడం నేర్చుకోవాలి కానీ ఆహారాన్ని ఉపాసన చేయకూడదు ఆ సమయానికి ఏదో మనం ఎప్పుడు తినాలి కాబట్టి తినడానికి తప్ప దాన్ని ఉపాసన చేశారనుకోండి చాలా డేంజర్ రోగిస్ వాళ్ళు అయిపోతారు జనరు అలాగే ఈ కుక్కలు పిల్లులు వాటిని ఉపాసన చేయకూడదు ఎందుకంటే అవి పశువులు పశువుల ఏడు చైతన్యం యొక్క ప్రభావం తక్కువ జడాంశ ఎక్కువగా ఉంటుంది మానవుడిలో చైతన్యం మాగ వికాసం ప్రకృతి ధర్మం కాబట్టి పశువుల్ని ఉపాసన చేసినట్లయితే ఆ పశువులకు ఉండేటువంటి ఆ విషయాసక్తి ముఖ్యంగా పశువులకు ఏముంటుంది విషయాసక్తి అధికంగా ఉంటుంది దాన్ని పశు ప్రవృత్తి అంట ఎవరన్నా కూడా అత్యధికమైన విషయాసక్తిని విషయమంటే భోగం అనర్థం భోగాసక్తిని కనుక చూపించినట్లయితే వాడిని ఏమంటారు చూడరా వాడు పశువులో ఉన్నాడు అని అంటారు కాబట్టి విషయాసక్తి అన్నది పశువుకు అది సహజ లక్షణం దాన్ని ఉపాసన చేస్తే మనకి విషయాసక్తి వస్తుంది ముజేత అలాంటి చేయకూడదు తర్వాత జడోపాసన తామసోపాసన అయిపోతుంది ఏదో జడాన్ని ఉపాసన చేయాలి కొండాను ఉపాసన చేయడానికి కొండనే ఉపాసన చేస్తాను ఆత్మస్వరూపాన్ని ఉపాసన చేయమంటే కొండను ఉపాసన చేయండి అలా అక్కర్లేదు అంటే తిరువన్నామలో వెళ్ళినప్పుడు ఒకసారి కొండ చుట్టూ తిరిగి రావడం వరకు బానే ఉంది కానీ తిరువన్నామలో మకాం పెట్టడం ఆత్మ విచారణ లేదు ఏం లేదు బాగా బ్రేక్ఫాస్ట్ చేసి కొండ చుట్టూ తిరిగి వచ్చి భోజనం చేసి పడుకుని నిద్రపోవడం అదేంటిది అలా ఉంటుంది కొండ శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేసేటో వర్డది రిడ్లీలో మంచినీళ్ళు తాగేసి మంచినీళ్ళు సంచి బుధాన్ని వేసేసుకుని కొండ చుట్టూ తిరిగేటం తొమ్మిదింటికి బయలుదేరితే పన్నెండు ఏటర్కి వాపస్ ఎయిట్ థర్టీకి బయలుదేరి ట్వెల్వ్కి వచ్చేస్తారు వాపసు వచ్చేసేపు ఇక్కడ వేడి వేడి భోజనం అది సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు ముఖం అది కొడుకుని ఒక్క పది నిమిషాలు విశ్రాంతిసుకుని భోజనం చేసేసి కొడుకున్నట్టు ఏం చేస్తున్నావా అంటే మేమేమో ఉపాసన చేస్తున్నాం ఏమిటి ఉపాసన చేసుకున్నట్టు అంటే కొండని కాకుండా శివుడిని ఉపాసన చేస్తే పర్వాలేదు కానీ కొండే కొండ కొండ కొండ అని పెట్టుకుంటే వాడు జడప్రాయంగా తయారవుతారు ఉపాసన ఉపాసన అంటే దాన్నే స్మరించుతా దాన్నే భావన చేయుత దాని పేరే ఉపాసన కాబట్టి కొద్దమానం కొండ కొండ కొండ అనుకుంటే శేషాచల నివాసానాలు తప్ప శేషాచల శేషాచల అనుకుంటే ప్రాబ్లమే సో అది ఉన్నాం ఏదో నా చేతస్తుందని నేను చెప్పాను ఉపాసము జడము కాదు వీళ్ళు ఈ సాంఖ్యులు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రకృతి ఉపాసక ప్రకృతి జడం ప్రధానాన్ని ఉపాసన చేస్తారు దాంతో వీళ్ళు ఏమవుతారు ప్రకృతి లయమును పొందేతారు అంటే జడంలో విలీనం అవుతుంది జడ ప్రావిడవుతారు ఫస్ట్ లగ్జముడు వరెవరు ఉపాసన వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు కానీ ఇక్కడ ఉన్న వ్యక్త శబ్దం మాత్రం ప్రధానం కాదు ఇక్కడ చెప్పిన ఉపాసన కఠోపనిషత్తులో చెప్పిన ఉపాసన మాత్రం అది అవ్యక్తము లేక ప్రధానము అనే జగతత్వము యొక్క ఉపాసన కాదు అది ప్రాజ్ఞుని యొక్క ఉపాసన ప్రాజ్ఞోపాసనని మన శాస్త్రదారులు చెప్తారు అసలు అధ్యాత్మయోగము అంటే ప్రాజ్ఞుని యొక్క ఉపాసనయే ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారనుకోండి ఆయన ఏం ఉపాసన బోధిస్తారండి ప్రాజ్ఞోపాసన నేనే ఎవరు ప్రాజ్ఞపాసన బోధిస్తారు అదే మీరు ఈ కొంతమంది ఉన్నారు ఈ జ్ఞాన యోగాలు చేసి వాళ్ళకి ఎందుకు వెళ్తే వాడు ఉత్చిష్ట గణపతి ఉపాసనను బోధిస్తారు దే ఉష్ట గణపతి ఉపాసన గణపతి కాదు ఉచ్చిష్ట గణపతి ఎందుకంటే గణపతి కోరికలు సరిగ్గా తీర్చుతాడు తీర్చకపోతాడు ఉచ్చిష్ట గణపతి అయితే బాగా తీర్చుడు ఇది ఒక ఉపాసన లక్ష్మీ గణపతి ఇంకో ఉపాసన గణపతి దే ఆర్ ఆ గణపతికి ఒక విశేషణాన్ని జోడించి ఉపాసన అలాంటి ఉపాసన అలాంటిది బోధిస్తారు వాళ్ళు దానికో మంత్రాలు అవి ఉంటాయి వాళ్ళు ఆ ఉపాసన అవి చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఉపాసన అనేది మనిషి యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది క్యారెక్టరే కాదు మనిషి స్వరూపాన్నే కూడా మార్చేసే శక్తి ఉపాసనకు ఉండదు కాబట్టి ఉపాసన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికి భ్రమరకేత న్యాయం అని చెప్తారు ఆ తురుగు లార్వ ఆ లార్వ తేనిటేది అయిపోతుంది తుమ్మిదైపోతుంది తుమ్మిదికి లాంగవాక్యం అసలు పోలిచే లేదు కానీ ఇది అది అయిపోతుంది కేవలము ఆ భ్రమరాన్ని ఝుయి ఝుయి ఝుయి అని ఉపాసన చేయటం వల్ల అని అలాగా భ్రమర కేట న్యాయం అంటే అర్థం అది కాబట్టి ఉపాసన చేసేప్పుడు చాలా కాషస్గా ఉపాసన చేయాలి మనకంటే ఇతరమైన దేవతను ఉపాసన చేసే సందర్భంలో ఆ దేవత సత్వగుణ ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఉపాసనలో ఆరంభంలో భేదపూర్వకంగా ఆరంభమైనప్పటికీ అది అంతిమంగా అభేదంలో పర్యవసానం చెందుతుంది అని ముందు నిశ్చయించుకుని ఉపాసన చేయాలి గాయత్రి అటువంటిది అంచేతనే దానికి ప్రాముఖ్యం ఓంకారోపాసన కూడా అటువంటిదే అవన్నీ చాలా సాత్వికమైన ఆత్మజ్ఞానం వైపు తీసుకుపోయే ఉపాసన అటువంటి దాన్ని ఉపాసన చేయాలి ఇక ప్రాజ్ఞోపాసన కూడా అట్టి మంచిది సో ఇక్కడ ఉపాసన చేసేది ప్రధానము కాదు మరెవరు రాజ్ఞోహిహ పరమాత్మ నిచాయ్యత్వ నిర్దిష్టమ్యతే గమ్యతే అంటే స్పష్టమవుతున్నది మనం ఆ ప్రకరణాన్ని చూస్తే మనకు సంగతి తెలుస్తూ ఉంటుంది ఇక్కడ ఈ ప్రకరణంలో ఇహ ప్రకరణే ప్రాజ్ఞుణ్ణే ఉపాసన చేయనున్నారు ఏమంటే ప్రాజ్ఞుడు అంటే తానే తెలివియ స్వరూపముగా గల తాను అంటే మీరు జాగ్రత్త అవస్థలోకి వచ్చి వచ్చేప్పటికీ మీకు మొత్తం జాగ్రత్త ప్రపంచమంతా కూడా ప్రకాశిస్తూ తెలుస్తూ ఉంటుంది అలాగే స్వప్నావస్థలో మీకు స్వప్న ప్రపంచమంతా తెలుస్తూ ఉంటుంది సుశుప్తి అజ్ఞానము ఆనందము అనుభవానికి వస్తూ కాబట్టి మీ స్వరూపము స్వతహాగా అనుభవము అయి ఉండాలి అనుభవ స్వరూపులు అయి ఉంటారు అనుభూతి స్వరూపులు అది మీ స్వరూపం అనుభూతి స్వరూపం అంటే అతను అనుభూతిని మీరు జాగ్రత్త అవస్థలో ప్రవేశపెడితే జాగ్రత్త అవస్థ అంటే కదిలే మనస్సు ఆ కదిలే మనస్సు అంతా ప్రకాశిస్తుంది నేను శంకరులు ఓ అందమైన దృష్టాంతాన్ని చెప్పారు బృహదారం పచ్చ పచ్చ పచ్చ లేకపోతే నీలమణి నీలమణి నీలమణి యొక్క క్వాలిటీని పరీక్ష చేయడం కోసం రత్న పరీక్షకులు ఏం చేస్తారు ఒక కప్పు పాలు తీసుకుని ఈ నీలమణిని దాంట్లో వేస్తారు వేస్తే మొత్తం పాలంతా కూడా నీలంగా అయిపోవాలి మొత్తం పాలంతా కూడా అక్కడ నీలంగా కనపడాలి పాలు కనపడడం మానేసి ఒక నీలమైన ద్రవ్యము కలదు అన్నట్టుగా కనపడాలి ఇది సరైన నీలమే అని దృష్టాంతం అదేవిధంగా ఆ అనుభూతి అవి ఎప్పుడైతే ఆ మనస్సులో ప్రవేశించిందో ఆ మనస్సులో ఉండేటువంటి కదలికలు చలనములు సంస్కారములు అన్నీ కూడా పూర్తిగా జ్ఞానంతో జ్ఞాన ప్రకాశంతో ఉంటాయి ఆ విధంగానే మీకు జాగ్రత్త ప్రపంచం అనుభవానికి కాబట్టి మీ స్వరూపమో అనుభూతి ఆ ఎరుక స్వప్నమో సుశుప్తిలో మనస్సు ఉండదు కాబట్టి ఆ జ్ఞానము ఆనందము అనుభవానికి వస్తూ ఉంటాయి కాబట్టి మీ స్వరూపము అనుభవము ఆ అనుభవమునకే ప్రాజ్ఞహానికే ఎందుకని ప్రకృష్ట ప్రకృష్టం ఆ సమంతాత్ జానాతి ఇది ప్రాజ్ఞారు జ్ఞాహాన్న ప్రాజ్ఞహా ఒకటే జ్ఞహ కాబట్టి ఆ ప్రాజ్ఞుడు ఆ ప్రాజ్ఞుణ్ణి మీరు ఉపాసన చేయాలి అంటే ప్రాజ్ఞుడుగా నిలిచి ఉండాలి అయితే మరి దేవుణ్ణి ఉపాసన చేయాలి కానీ లోప కూర్చున్నా ఈ ప్రాజ్ఞుణ్ణి ఉపాసన చేస్తేలాగా ప్రాజ్ఞుడు జీవుడు కదా అంటే ప్రాజ్ఞుడు జీవుడు కదా ప్రాజ్ఞుడు పరమాత్మ కాదండి మాకు జీవుడు అనిపిస్తున్నాడంటే తెలియకపోవడం జరిగింది మీకు అలా అనిపిస్తున్నాడు మీకు తెలియదు మీకు తెలియకపోవడమే కాదు తెలియదని కూడా తెలియదు తెలియ తెలిస్తే తెలుసుంటే ప్రయత్నం చేస్తుంది జిజ్ఞాసు అవుతాయి జనునికి తెలియదు తెలియదని కూడా తెలియదు నాకు తెలుసుననుకుంటా ఇది పెద్ద సమస్య దాంతో అలా జ్ఞానంలో ఉండిపోతారు కాబట్టి ఆ ప్రాజ్ఞుడు పరమాత్మ ప్రాజ్ఞోహి ఇహ పరమాత్మ విచార్యత్వ నిర్దిష్ట ఇది గమ్యతే ప్రాజ్ఞుణ్ణి ఉపాసన చేయడం ఎలాగా నేనే ప్రాజ్ఞుడు కదా అంటే ప్రాజ్ఞుడి రూపంగా ఉండడమే ఈ ప్రాజ్ఞుడు ఏం చేస్తాడంటే జాగ్రత్త అవస్థలో మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెంది మనోవృత్తి రూపములైన విషయములోనూ ఉపాసన చేస్తూ ఉంటాడు ఆ ఉపాసన మానేసి అలా తెలివిగా ఉన్నట్లయితే ప్రాజ్ఞుడిగా నిలిచి ఉన్నట్లు అదియే ప్రాజ్ఞుని యొక్క ఉపాసన నేను ఎవరు అని మీరు ఎప్పుడైతే నేను ఎవరు అని నిలిచి ఉంటారో అప్పుడు ఆ నేను అనే తెలివి ఎందు దేహముండదు మనస్సు ఉండదు దేహముండదు ఎందుకంటే దేహభావన ఆ క్షణంలో ఉన్నది జారిపోతుంది మీరు ఆ క్షణాన్ని పొడిగించవచ్చు యూ కెన్ ఎలాంగేట్ ఇట్ పది క్షణాలు మీరు దేహభావన లేకుండా ఉన్నారనుకోండి మీరు ధ్యానం చేసినట్లయితే వంద క్షణాలు దేహభావన లేకుండా ఉండవచ్చు టు దట్ ఎక్స్టెంట్ దేహకాదాత్మ్యం న్యూట్రలైజ్ అవుతూ ఉంటుంది ఇది క్రొమటోగ్రాఫిక్ కాలం అని ఉంటుంది మధ్యలో జల్ ఉంటుంది సిలికా జెల్ ఈ సొల్యూషన్ చాలా థిక్ కలర్డ్ సొల్యూషన్ ఉంటుంది ఎందుకంటే విప్యూరిటీస్ ఉంటాయి వీడికి కలర్లెస్ రావాలి కలర్లెస్గా ఉండాలి సొల్యూషన్ అంతేకాదు ఏం చేస్తారంటే సొల్యూషన్ ఆ జల్ లో వస్తారు పోస్తే కిందకి ఎంత పోసారో అంతా వచ్చేస్తుంది ఇంచుమించా వచ్చేస్తుంది అది ఆల్మోస్ట్ కలర్లెస్గా వస్తుంది అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకొంచెం జల్లు తీసుకుని మళ్ళీ పోస్తే కలర్లెస్ వచ్చేస్తుంది అంటే అర్థమైంది ఆ జల్ గుండా వెళ్ళినప్పుడు ఆ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా జారిపోతాయి ది రిటైల్డ్ దే దే వాంట్ కమ్ ఇన్ టు ది షు అలాగే మీరు అహమస్మి అనియో లేక కోహం లేనేవరు అనియో అలా ఆ ప్రాజ్ఞరూపంగా నిలిచి ఉన్నట్లయితే మనస్సులో ఉండేటువంటి వాసనలన్నీ క్రమంగాకూడదు ఈ జనుల యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే థిక్ కాఫీ డికాక్షన్ అంత వాసనలతో నిండి ఉంటుంది అన్ని వాసనయ్యాయి ప్రతిదీ వాసనయ్యాయి ఏదో ఒక వాసన ఉంటుంది ఎంత దిట్టమైన వా దట్టమైన వాసనలు దృఢమైన వాసనలు ఉంటాయంటే ఇప్పుడు ఏదైనా ఇద్దరు కలహించుకుంటున్నారనుకోండి మనం ఏం చేయాలి వాళ్ళని శాంతింపజేసి వాళ్ళకి ఏదైనా సహాయం చేసి వాళ్ళని మళ్ళీ మంచిగా ఉండిట్లో మనం చేయాలి కదా అలా చేయాలి కదా అలా చేయకుండా మన వాసనలను దాంట్లో ప్రవేశపెట్టినట్లయితే ఏమవుతుంది దాని వాళ్ళ కలహం మాట లాంటి పెట్టి మనం వాసనలతో నిండి ఉన్నాము అనే విషయం ప్రూవ్ అవుతుంది సో వాసనలు ఏమి న్యూట్రలైజ్ కాకపోయినట్లయితే ఎంత వేదాంతం చదివినా విన్నా వ్యర్థమే కాబట్టి ఆ విధంగా వాసనలన్నీ పోతాయి వాసనలు పోతే మీకు పక్షపాత బుద్ధి ఉండదు సమత్వ బుద్ధి ఉంటుంది అందదేని ఆత్మరూపంగా దర్శించేటువంటి స్వభావం వస్తుంది ఆ సాత్వికమైన ధోరణంతా వస్తుంది వాసనలో పోతే కాబట్టి ఆ విధంగా ప్రాజ్ఞోపాసన వలన ఆ విధంగా ఆ అంతఃస్కరణ మాలిన్యమంతా తొలగిపోయి శుద్ధి కలిగి కలుగుతుంది అప్పుడు ఆ ప్రాజ్ఞుడు ఆ శుద్ధమైన ప్రాజ్ఞుడు మనస్సుతోటి దేహంతో తాదాత్మ్యాన్ని చందడు అదే పరమాత్మ అంట దేహ తాదాత్మ్యం లేని ప్రాజ్ఞుడే పరమాత్మ స్లిప్ ఫ్లాప్ దేహ చైతన్యానికి దేహ తాదాత్మ్యం పెడితే జీవుడు చైతన్యం నుంచి దేహ తాదాత్మ్యం మైనస్ చేస్తే దేవుడు జీవుడే దేవుడు దేవుడే జీవుడు కాబట్టి ఇక్కడ ఉపాసనలో ఆ స్లిప్ ఫ్లాప్ ని ఉపయోగించుకుంటాం జీవుడు దేవుడు రూపంగా ఉండే ప్రయత్నం చేస్తాం దేవుడిగా ఉంటుంటే జీవుడు న్యూట్రలైజ్ అవుతాడు జీవుడు అంటే వాసనలు న్యూట్రలైజ్ అవుతాయి మళ్ళీ జీవుడు రూపంలోకి స్లిప్ అయిపోతే మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం అభ్యాసం చేస్తూ ఉంటాం ఇది ఉపాసన అనబడుతుంది మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు కడుమూసుకునే అహమస్మి నేను అనే అనుభూతి రూపంగా ఉండాలి నేను అనే అనుభూతి దాన్ని ప్రజ్ఞ నేను అనే అనుభూతి అది ఎలాగంటే మీరు ఇది దేహం ఉందనుకోండి ఇది నేను అన్నది దేహాభిమానం అది పక్కన పెట్టండి కళ్ళు మూసుకున్నారు దేహాన్ని దాని దారిని దాన్ని ఉద్యపట్టేస్తే దాని దారిని అది ఉంటుంది దేహం వచ్చి ఒరే నువ్వు నేనేరా అని అంటూ అది చేతనం కాదు అది మనం వెళ్ళి దేహమా నేను నువ్వు అని తప్ప అది వచ్చి మిమ్మల్ని అవి మనం వెళ్ళి దాన్ని పట్టుకోవడమే అని దేహాన్ని పట్టుకోవడం మానేయాలి అది మనల్ని పట్టుకుంటుంది ఎప్పుడు దాన్ని నొప్పి కలిగినప్పుడు పట్టుకుంటుంది అప్పుడు దానికి మందో మాకో పడేస్తే మళ్ళీ దాని దారి ఉంటుంది మిమ్మల్ని అదే ఇబ్బంది పెట్టడం ఆ ధోరణి డెవలప్ చేసుకోవాలి చేసుకుంటే దేహము మీకు పక్కన అది ఎప్పుడు మనం మీకు అడ్డు రాలి ఇక మనస్సు ఉంటుంది మనస్సు అంత సరళం కాదు కాబట్టి మనస్సును కూడా పక్కన పెట్టడం మనస్సు అంటే ఎలా ఉంటుందండి సుఖము దుఃఖము నాది నేను ఇలా ఈ రూపాల మనస్సు యొక్క రూపాలు అలా ఉంటాయి ధర్మము అధర్మము ఇలాంటి రూపాలు ఉంటాయి ఏదైనా చెయ్యాలి అనే కర్మణ్యత కర్మాసక్తి రూపం ఉంటుంది అది మనస్సు మనం ఈ సృష్టిలో చేయాల్సిందేది లేదు అని యు టెల్ యువర్ సెల్ఫ్ దీన్నిదేనో భోగించాలి అది మనస్సు అది మనస్సు ఇప్పుడు ఉన్నారు ఆయనకి పది ఎకరాల తోట ఉన్నాయి దాంట్లో అరడదని పనస ఉన్నాయి వేసవి కాలం ఎలా ఏడాది పనసకాయలు ఏమైనా పెరిగి పొజిషన్ లెక్క వేయడం వల్ల పనసపళ్ళు తిన్నాడు సో వచ్చాయి పనసకాయలు ఏవో వచ్చాయి ఆ రైతులతో టెన్చుకుంటున్నాను లెక్కబెట్టాను ఏడు పనస పళ్ళు ఉన్నాయి ఏడు కూడా జాగ్రత్తగా మూటగట్టి ఇంటికి తీసుకొచ్చి పట్టుకోవడానికి ఏమని ఆయన ఆజ్ఞాపిస్తుంది ఆ ఏడు ఒకదాని తర్వాత ఒకటి రెండు రోజులకి ఒకటి తుప్పును కోసుకుంటూ ఉన్నాం అంటే అర్థం ఏమిటి అది మనస్సులో ఇది నాది అనే మమకారం ఎంత బలంగా ఉందో చూడండి అలా కాకుండా అదే మీకు కాల్సిన పనసు పళ్ళు ఒకటో రెండో మూడో మీరు తీసుకుంటారా మీరు కూడా తినండి ఓ రెండు ఇంటికి బాగాయండి వాళ్ళు కూడా తింటారు అన్నారనుకోండి అంత వ్యామోహం లేదన్నమాట అది మనస్సు భోగాసక్తియే మనస్సు ఈ పనస మనమే తినేయాలి అది మనస్సు అలాగే ఈ కర్మని ఈ భో మనం భోగించాల్సింది ఏదీ లేదు అని తెలుసుకుంటే భోగాసక్తి పోతుంది నేను చేయాల్సింది సృష్టిలో ఏమీ లేదు మనం చేయాల్సిందేముందండి సృష్టిలో సృష్టి చూడండి ఎటు చూసినా అనుకో మేఘాలు వర్షిస్తున్నాయి మీరు మీరు ఉరుములు ఉరుముతున్నాయి గాలి తీసుకోండి నేల అంకురిస్తోంది పంటలు పండుతున్నాయి జనాలు ఏమో ఇటు పరుగులు తీస్తున్నారు ఇంకా మీరు నేను సృష్టిలో ఏమన్నా తీరిగి సాగున్నట్టు మీ తీరు కూడా యాడ్ చేయాలి కానీ అసలు ఇంటికి మీరు కర్త కానే కాదు దర్ ఇస్ నథింగ్ టు అకాంప్లిషింగ్ దిస్ లోల్డ్ అని మీరు తెలుసుకున్నారనుకోండి ఆ కర్మవాసన పోతుంది సుఖము దుఃఖము సమత్వ బుద్ధి వచ్చేసింది అనుకోండి ఇది సుఖము ఇది దుఃఖము అనేటువంటి వ్యామోహం లేదు ఏవో ఘటనలు వస్తూ ఉంటాయి కొన్ని అనుకూలంగా ఉంటాయి కొన్ని ప్రతికూలంగా ఉంటాయి సుఖము దుఃఖము అనే అనుభవం కలుగుతూ సమత్వ బుద్ధి పెరిగేకూడదు సుఖ దుఃఖానుభవం తగ్గిపోతూ ఉంటుంది సమత్వ బుద్ధి లేని వానికి రోజులో యాభై సార్లు సుఖము దుఃఖము అనుభవానికి వస్తాయి సమత్వ బుద్ధి గలవాడికి రోజులో రెండు మూడు సార్లు సుఖము దుఃఖము అనుభవానికి జ్ఞానికి అప్పుడు అది కూడా రాదు ఎవవుతూ ఉంటాయి దీంట్లో సుఖము అది దుఃఖము అనే మాట ఏమీ లేదు ఎవవుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మీకు ఆ సమత్వం వచ్చేసిందో మనస్సుతోటి తాదాత్మ్యం సుఖ తాదాత్మ్యం పోతుంది ఇంకేం మిగిలిందండి భోతృత్వం పోయింది కర్తృత్వం పోయింది సుఖ దుఃఖ తారాత్మ్యం పోయింది ఏం మిగిలింది మనస్సులో ఏం మిగలేదు మనస్సు శుద్ధమైపోయింది అప్పుడు మనస్సు దాన్ని మనస్సు వదిలేసి మీరు అనుభవ రూపంగా నిలిచి ఉంటారు అది ప్రాజ్ఞండి ఆ ప్రాజ్ఞునయంలో కొంచెం ఇంకా వాసనలుంటాయి దేశబుద్ధి కాలబుద్ధి నామరూప బుద్ధి అని మూడు బుద్ధులు మిగిలి ఉంటారు ఇంకా ఏదో నామరూపాలు ఏదో సత్యం ఇది సూర్యుడు ఇది చంద్రుడు ఇదేమో కొండ అది నది ఇంకో ఇలాంటి నామరూపాలు అదంతా ఈశ్వర సృష్టి సూర్యుడు చంద్రుడు అంతా అంటే ఈశ్వర సృష్టి దేవ సృష్టి నేను న్యూట్రలైజ్ చేసే చెప్పాను కదా ఇంకా ఈశ్వర సృష్టి ఉంటుంది అది కూడా పోతుంది అదంతా మిథ్యారూపం ఉంది అంతా పరమాత్మ తప్ప ఇంకేమీ లేదు ఆత్మ తప్ప ఇంకేదీ లేదు ఎస్టు సర్వాణి భూతాన్ని ఆత్మన్నే వాము పశ్చి అదంతా కూడా ఆత్మ చైతన్యమే అలా ప్రకాశిస్తూ ఉంటుంది సూర్యుడు అన్నదే చంద్రుడన్నా అదే ఆ విధంగా వీడెప్పుడైతే దర్శిస్తాడో అప్పుడు ఆ నామరూప బుద్ధి కోసం తర్వాత దేశబుద్ధి కాలబుద్ధి ఈ మూడు కలిసి ఉంటాయి వెరీ క్లోజ్లీ రిలేటెడ్ దేశకాలంలో లేకుండా నామరూపాలు ఉండవు నామరూపాలు లేనిదే దేశ కాలాలు ఉండవు కాబట్టి నామరూప బుద్ధిని మీరు ఎప్పుడైతే న్యూట్రలైజ్ చేస్తారో మిథ్యాత్మభావం చేత దేశబుద్ధి కాలబుద్ధి పోతాయి కాలం అనేది ఎప్పుడు వస్తుందో తెలుసునండి వెన్ థింక్ ఆఫ్ టైం యూ ఫైండ్ ది టైం మీరు వెన్ యూ డోంట్ థింక్ ఆఫ్ టైం దేవ్ టైం ఎరా ఇలాక్కడి నుంచి నేను కబుర్లో కూడిపోయిన టైం ఎంత అయింది అంటాడు అంటే అర్థమైతే నగర నుంచి టైం సడన్ అవసరం సడన్ గా ఎప్పుడొచ్చింది వీడు అడిగినప్పుడు వచ్చింది టైము అంతకు ముందు దగ్గర టైం లేదు కబుర్లే ఉన్నాయి పెకా కాటుతో ఉంటాడు పెకా మొక్కలే ఉంటాయి తప్ప అసలు టైం ఉండదు కాబట్టి టైం ఈజ్ సచ్ఎ థింగ్ ఇట్స్ మెంటల్ కేటగిరీ అది పోవాలి టైం బుద్ధి పోతుంది స్పేస్ బుద్ధి పోతుంది పోతే ఆ ప్రాజ్ఞా చైతన్యంలో దేశ పరిచ్ఛేదము కాల పరిచ్ఛేదము నామరూప పరిచ్ఛేదము లేకుండా పోతాయి అదే పరమాత్మ అండి ఇంకొక ఒక్క డౌట్ మిగులు ఉంటుంది ఒక్క శంక మనస్సు లాస్ట్ ఎఫర్ట్ ఫర్ ది మైండ్ టు కీప్ ది ఫెలో బౌండ్ లాస్ట్ ఎఫర్ట్ ఏం చేస్తుందంటే ఇది పరమాత్మ ఇది పరమాత్మ అంటే ఏదో విమానంలోనో లేకపోతే గదుత్మంతుల మీదో రావాలి తప్ప దీంట్లో ఏమే సత్వంలో ఇదేం పరమాత్మ అని మనస్సా అంటుంది అది ఒక్కటి మిగులు ఉంటుంది అంటే సమ్ మిస్టరీ సమ్ సీక్రసీ ఆ దేవుడు అనే దానికి కొంత మిస్టరీని సీక్రసీని పెట్టడానికి వీడు అలవాటు పడు ఉంటాయి వెరీ డీప్ కండిషనింగ్ ఉంటుంది ఏముడంటే ఇతేనా అనేంత డీప్ కండిషనింగ్ ఉంటుంది వెరీ డీప్ కండిషనింగ్ ఆ కండిషనింగ్ పోగొట్టుకోవాలి వాడు దాని నుంచి బయటపడాలి అలాంటి ఆ పంటలు పోగొట్టుకుండా ఉంటాయి వాటన్నిటినీ కూడా రోషకూర్చినట్లయితే ఫైనల్గా వీడు ఎలా మిగులుతాడు శుద్ధ చేతనం చేసుకోరు అదే పరమాత్మ ఆ ఉపాసన చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ అంతే తప్ప అవ్యక్తోపాసన అంటే ప్రధానాన్ని ఉపాసన కాదు అటువంటి ప్రాజ్ఞుడే పరమాత్మ దాన్ని మీరు ఉపాసన చేయండి నిచాయత్వే నిర్దిష్ట అది ఎలాగ ప్రాజ్ఞుణ్ణి చేరుకోవడం ఎలాగో చూసినా మీరు పనిచేయండి కళ్ళు మూసుకునే శబ్దస్పర్శ రూపరస గంధములను డ్రాప్ చేయండి సో అంటే ఏమిటి మీ మైండ్లోంచి ఐదింటిని తీసేది ఏమిటి శబ్దస్పర్శ రూపరస గంధము అదే కదా అశబ్దము స్పర్శమ రూపము అవ్య ఐదింటిని తీసేయండి తర్వాత అవ్యేమన్నారు కాబట్టి కాలాన్ని తీసేయండి టైమును తీసేయండి అదేనండి ప్రాజ్ఞోపాసనంటే వాట్ రిమైన్స్ ఈజ్ ప్రాజ్ఞ పరమాత్మ అదే ఆ మంత్రం చాలా సరళమైన విషయం ఓ మహాత్ముడు చెప్పాడు మనస్సు నిలబట్టలేదు ఏం చేయమంటారు నువ్వు పనిచేయి సుఖము దుఃఖము ఈ రెండింటినీ తీసి పక్కన పెట్టి చూడుకున్న మనస్సు ఎలా ఉండేది సుఖము దుఃఖము ఆ రెండు తీస్తారు ఎందుకంటే మనం ఇది సుఖం అద్దు దుఃఖం అద్దు దుఃఖం ఇది సుఖం ఇది సుఖం ఇదే రోజంతా ఇదే పని ఈ పరిస్థితి సుఖం అది దుఃఖం అని ఈ విధంగా మొత్తం జీవితాన్ని అంతానే ముక్కలు మొక్కల డివైడ్ చేసి పెట్టుకుంటాం ఈ సుఖదుఖాలు ఏం లేవు అవన్నీ కూడా కాన్సెప్ట్యువల్ బిట్స్ అండ్ పీసెస్ అంటారు కాన్సెప్ట్యువల్ గా ఆ బుద్ధిపూర్వకంగా మీరు బ్రేక్ చేసి తప్ప ఇప్పుడు ఈ క్యాలెండర్ దుఃఖం క్యాలెండర్ సుఖం బై కాదండి ఈ డిజైన్ బాగుంది డిజైన్ బాగోలేదు అది సుఖ అంటే చిన్న నెగిటివిటీ అలాగే ఒకడు పొద్దున్న కాఫీ ఇచ్చాడు బాగుంది మధ్యాహ్నం టీ ఇచ్చాడు బాగులేదు కాబట్టి కాఫీ సుఖం టీ దుఃఖం సుఖకరమైన కాఫీ ఇచ్చినవాడు సుఖం దుఃఖాన్ని ఇచ్చేటువంటి టీ ఇచ్చినవాడు దుఃఖం ఇందుకనే వస్తువుల సుఖ దుఃఖాలు వ్యక్తులుగా అందుకుంటాయి ఐ లైక్ దిస్ పర్సన్ ఐ డోంట్ లైక్ దట్ పర్సన్ ఈ సుఖ దుఃఖాలు అలా ఉంటాయి కాబట్టి మీ మనస్సులోంచి సుఖము దుఃఖము ఈ రెండు తీసేయండి జస్ట్ డ్రాప్ దోస్ట్ ఏమీ కష్టం కాదు ఈ సుఖ దుఃఖముల అంచనా వేసుకుంటూ ఉండడం డివైడ్ చేస్తూ ఉండడం మోస్తూ ఉండడం అదే బరువు తప్ప సుఖము దుఃఖము అనేటువంటి రెండు మీ మైండ్లోకి తీసి పారేయండి అప్పుడు ఏముంటుందో చూసుకోండి మీ మైండ్లో ఏముండదు ప్రాజ్ఞ స్వరూపులే ఉంటుంది అంతే కాబట్టి ఆ విధంగా మీరు ప్రాజ్ఞతత్వాన్ని మీరు ఉపాసన చేసుకోండి అదే ఉపాసన అంటే ఉపా అంటే దగ్గరగా కూర్చోవడం మీరు ఆ పని చేయండి అని చెప్తున్నారు తప్ప ఆ ప్రాజ్ఞుడే పరమాత్మ అని అంతే తప్ప ఈ ప్రధానంలో జడతత్వాన్ని పట్టుకుని దాన్ని ఉపాసం చేసుకోమన్నా చెప్తూ ఉంటే ఇక్కడ ఇది గమ్యతే అని మనకి తెలుసుకోతోంది కుతహ్ ఎలా తెలిసిందండి ప్రకరణ ప్రకరణమును బట్టి తెలిసింది ఏమిటి ప్రకరణము అంటే టూ త్రీ ఫిఫ్టీ ఆ శబ్దమస్పర్శన రూపం అంది మనం అంతరం టూ త్రీ ఫిఫ్టీ దాని ముందు దాని వెనుక ఆ మంత్రము అదంతా కలిపి ప్రకరణ ఆ ప్రకరణము అది ప్రాజ్ఞ ప్రకరణం తప్ప ఇక్కడ ప్రధానము యొక్క ప్రకరణము కానే కాదు ప్రకరణాత్ అన్నది సంగ్రహవాక్యం దాని వివరణ ప్రాజ్ఞి ప్రకరణం వితం వర్తతే ఆయన ఏమంటున్నారంటే ఈ ప్రాజ్ఞుని యొక్క ప్రకరణం రా చాలా విస్తారంగా కూడా ఉంది ఒక మంత్రం కాదు ఇటు ఇటు మంత్రాలు అటు మంత్రాలు మొత్తం కర్తంతా అదే వ్యాపించి ఉన్నది అది ఎక్కడ మొదలైందంటే పురుషాన్న పనం కించంచిత్ సాప గతి ఇది అది అవ్యక్త ప్రకరణం కాదు అవ్యక్తము కంటే అతీతమైనటువంటి పురుషుడు అవ్యక్త పురుషు పరహ ఇంకా పురుషుడి కంటే పైన ఏమీ లేదు పైగా ఆ పురుషుడు కాష్ట అవధిహి కాష్ట అంటే దీ అల్టిమేట్ గోల్ అవధిహి సా పరా గతిహి గతిహి అంటే ఫలం మీరు ఇహలోకంలో కర్మలు చేస్తే ఫలాలు లభిస్తాయి ఏమిటి ధనము భోగములు వాటికి గతిహి అని పేరు ఫలం యజ్ఞాగదులు చేస్తే స్వర్గం లభిస్తుంది దానికి గతిహి అని పేరు అవన్నీ కూడా గతులు కానీ ఇవి ఇది ఆ గతులన్నిటికీ అతీతమైన శ్రేష్టమైన గతి ఉత్కృష్టమైన గతి బాప్ ఆ గతులన్నిటికీ బాప్ పరా అంటే అర్థం అది సో ఆ ఫలములన్నిటికీ కూడా అతీతమైనది సర్వోత్కృష్టమైన ఫలము ఏమిటది ఆ ప్రాజ్ఞ స్వరూపుడుగా నిలిచి ఉంది ఆ పురుషుడు పురుషుడు పరాగతి నువ్వు ఆ పురుషుణ్ణి చేరుకో అంటే ప్రాజ్ఞుడుగా నిలిచి ఉండుతాయే అంతకంటే వేరే గతి లేదు అని అని చెప్పారు అని చెప్పి ఆ పురుష శబ్దవాచ్యమైన చైతన్యాన్ని ఉపాసించమని చెప్పారు తప్ప అక్కడ ప్రధానం యొక్క ఉపాసనతో ఏమీ లేదు సర్వేషు భూతోత్మాన ప్రకాశతే వచన జ్ఞేయత్వాకాంక్షణ పైగా ఏమంటున్నారో తెలుసునా ఆత్మ ఆ పురుషుడు ఆత్మరూపంగా చైతన్య స్వరూపుడే ఉన్నాడు సకల ప్రాణుల ఎందు గూఢ దాచివేయబడి ఉన్నాడు రహస్యం గూహనం అంటే దాచిపెట్టుట దాచిపెట్టబడి ఉన్నాడు గూఢ ఎలాగ దాచిపెట్టబడి ఉన్నాడు పైన కర్తృత్వం భోక్తృత్వం సుఖదు మనస్సు తర్వాత ఆకలి దప్పికలు ప్రాణం పుట్టుక చావు దేహం నాది ఇది అంటే సంసారం ఇన్ని లేయర్స్ చేత ఆ పురుషుడు ఉన్నాడు ఇన్ని లేయర్స్ అని చెప్పి నా మణి పైన ఎవేమో కప్పేసినట్టుగా చడుగున పడి ఉన్నదా మణి ఆ విధంగా ఈ ఆత్మ చైతన్యము సకల ప్రాణులలోనూ ఉండి కూడా ప్రకాశించుటలేదు అని అలా ఎందుకు చెప్పారంటే అది దాన్ని పట్టుకునుట కష్టము అని అభిప్రాయం దుర్జ్ఞేయత జ్ఞేయము అంటే తెలుసుకునుట లేక ఉపాసించుట జ్ఞానశబ్దానికి ఉపాసన తెలియట రెండర్థాలు ఉంటాయి అది ఉపాసించుట సరళము కాదు ఇప్పుడు కృష్ణుడు బొమ్మ పెట్టి పూజ చేయటం తేలిక లేదంటే కడుమూసుకునే కృష్ణుడు చెప్పిన ధ్యానం చేయటం తేలిక ఏది తేలిక బొమ్మ పెట్టి పూజ చేయటమే తేలిక అంచేతనే అందరూ బొమ్మలు పెట్టి పూజలు చేసుకో చిన్న బొమ్మ పెట్టుకున్నవాడు బొమ్మ సామాన్యుడు చిన్న చిన్న స్థాయి వాడు పెద్ద బొమ్మ పెట్టి ఖరీదైన బొమ్మ పెట్టి దానిపైన గోగురం కట్టి పూజ చేసేవాడు బాగా సంపత్తి కలవాడు అర్థబలం అంగబలం కలవాడు గోపురం కడుపుతున్నా ఉన్నారు ఎవరో పూజ స్వామిజీ దగ్గర ప్రసంగం వచ్చింది నేను కాదు ప్రసంగం నేను ఇంట్లో శ్లోతన ఎవరో థర్టీ సిక్స్ ఫుట్ గోపురం ఏదో కడుతున్నారండి అని అన్నారు అంటే ఉన్నారు గోపురం కాదు కడుతుంట దే ఆర్ నాట్ బిల్డింగ్ ది గోపురం ది ఆర్ బిల్డింగ్ ది ఈగో ఆఫ్ ఎ పర్టికులర్ మహాత్మ ఆయన ఒక ఆయన ఈగోని బిల్డ్ చేస్తున్నారు అని చెప్పారు అంటే మీరు ఇంకొకటి చెప్తే చూడండి ఇప్పుడు శంకరాచార్య ఆరాధన శంకరాచార్యులు ఆరాధన అంటే ఏం చేస్తారో తెలుసుకోండి శంకరుడు విగ్రహం పెట్టి పూజలుగా చేస్తారు శంకరాచార్యుల ఆరాధన అదే శంకరాచార్య ఇదే ఆరాధన శంకరాచార్యుల ఆరాధన ఇది యథార్థమైన ఆరాధన ఇక్కడ పువ్వులే కొనే పువ్వులు ఉన్నా కూడా లేకపోయినా కూడా ఆరాధనే సో శంకరాచార్య ఆరాధన శంకరాచార్య ఆరాధన ఫలానతో జరుగుతుంది ఇప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతుంది అని రాసి పెట్టచ్చుగా సరిపడుతుంది కదా ఏదో పూజ చేసుకునే వాళ్ళు వెళ్తారు ఆ శంకరాచార్యుడి ఫోటో ఒకటి వేయడం నువ్వు చూసావు ఆ శంకరాచార్యని మేనత్త కొడుక మేనమావ కొడుక ఆయన ఫోటో ఆయన అలా ఉంటాడని నీకు ఎలా కాదు మాకు తెలుసు సరే ఫోటో వేశారు ఆ పక్కన ఈయన ఫోటో వేలా అదెందుకు అదెందుకు ఇప్పుడు ఆయన ఫోటో కూడా సేమ్గా వేసి ఇటువైపున శంకరాచార్యుడు ఇటువైపున ఆయన లేకపోతే శంకరాచార్యని ఇటు పారేసి ముందు పెట్టుకోవడం అంటే ఇప్పుడు ఎవళ్లను ఆరాధిస్తున్నట్టు శంకరాచార్యులను ఆరాధిస్తున్నట ఆయన్నారాధిస్తున్నట ఆయన ఈ సత్యం నేను ఎందుకోసం చెప్పానో మీరు గమనించండి ఒక అసూయ భావనతో చెప్పానా నెంబర్ వన్ రెండు ఈ దీన్ని తప్పు పట్టడం ఆయన మీద ఆయన తన ప్రతిష్ట పెంచేసుకుంటున్నాడు మనకు లేకపోయింది అనే అసూయభావంతో చెప్పానా లేక రెండు ఇలాంటి తప్పు వీళ్ళు చేసుకున్నాడు అని తప్పు పట్టడం కోసం చెప్పానా లేక మూడు మానవుని యొక్క మస్తిష్కం పనిచేసే తీరుతెన్నులు ఎంత ఉంటాయి అని ఒక విశ్లేషణ కోసం చెప్పాను దేనికోసం చెప్పాను థ్యాంక్ యూ అందుకోసమే చెప్పాను ఎందుకంటే మనకే వాళ్ళని తప్పు పట్టడంలో మనకేమిటి ప్రయోజనం అది మన పని కూడా కాదు తర్వాత అలాంటిది మనకు కావాలని కళలో కూడా అనుకునే ప్రసక్తే లేదు కాబట్టి సో ఈ రకంగా దే ఆర్ బిల్డింగ్ వేరోని ఇంకో ఎనీవే కమింగ్ టు ది పాయింట్ సో ఊహోత్మ కా ఇన్ని రకముల వ్యామోహముల చేత ఆత్మతత్వం కప్పివేయబడి ఉంటుంది దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం వీళ్ళు ఏం చేస్తారంటే విగ్రహాలు పెట్టేసి పూజలు వివి చేస్తారు తప్ప ధ్యానం చేయడం ఎరగరు ధ్యానం వీళ్ళకి కొత్త ఒకవేళ ఎవడైనా ఒకడు ధ్యానంలో కూర్చున్నా ఏదో ఒక రూప ధ్యానం చేస్తాడు తప్ప అంతకు పై పైకి రాలేడు ఆ రూపాన్ని పట్టుకుని వదిలిపెట్టడు ఇప్పుడు కృష్ణుడు విగ్రహం పెట్టి చూస్తున్నాడు అల్లరా పూలోవి వేస్తాం కళ్ళు ముసులిని కృష్ణుడు రూపాన్ని ధ్యానం చేశారు రెండింటికి తేడా ఏమిటని అడిగారు ఏమీ లేదని చెప్పారు ఏదేమో డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే యా ఏవ బాహ్యా ఏవ ఆంతరావ ఏవి బాహ్యములో అవి ఏ ఆంతరము ఏవి ఆంతరములో అవి ఏ బాహ్యము కొడుకు లోపలు ఉన్నాడు కాబట్టి బయట ఉన్నాడు బయట ఉన్నాడు కాబట్టి లోపలు భార్య లోపల ఉంది కాబట్టి బయట ఉంది కాబట్టి లోపలు ఒకప్పుడు భార్య అనేది లోపల చరిపేసుకుంటాడు బయట చనిపేయడానికి కొంత ప్రయత్నం చేయాల్సింది ప్రాసెస్ జస్ట్ గో త్రూ ఎ ప్రాసెస్ అంటే లీగల్ గా ఏవో సంసారం అంటే అలా ఉంటుంది వాటెవర్ కాబట్టి రూపాన్ని ధ్యానం చేయడము రూపాన్ని బయటపెట్టి పూజ చేయడము రెండో ఒకటే అంత పెద్ద తేడా ఏం వాస్తవంలో రూపమును పూజించుటకంటే రూపమును ధ్యానించుట సూక్ష్మము దేర్ ఫార్ మోర్ పవర్ఫుల్ రూపమును ధ్యానించుటకంటే శబ్దమును ధ్యానించుట ఇంకా విశి విశిష్టమైనది అంతకంటే విశిష్టమైనది అంతకంటే కఠినమైనది ఆత్మజ్ఞానం అంచేతనే దుర్జేయత ఎప్పుడూ కూడా మీరు ఆలోచించండి మానవుని యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే బహిర్ముఖంగా ఉంటుంది బహిర్ముఖంగా అంటే తన నుండి ముందుకు పోవాలి మీకు తనసార్లు చెప్పాను వాళ్ళు కళ్ళు ఉన్నాయి ఎదురకుండా ఉన్నవన్నీ చూస్తాయి తప్ప కంటి వెనకాలేముందో అది చూడలేదు ఇంకా ఆ దృష్టాంతం ఈ చర్మం దృష్టాంతం చాలా నాకు దృష్టాంతం ఈ పైన చీమ పాకితే పట్టుకుంటుంది చర్మం తెలుస్తుంది కానీ లోపల రక్తం జర జర జర జర ప్రవహిస్తూ ఉంటుంది అది తెలుసుకోవాలని తెలియదు కూడా ఎవడో సైంటిస్ట్ కనిపెట్టాడు ఎవరి రక్తం ప్రసరిస్తోంది అని ఆయన కనిపించారు లేకపోతే ఎవరిని మీరు రక్తం ప్రసరిస్తోందని ఎవరో చెప్తే విన్నారా లేకపోతే మీరేమన్నా కనిపెట్టారా చెప్పండి మీరు చెప్పండి మీరు ఎప్పుడైనా చూశారా రక్తం ప్రసరిస్తుంటే మరి ఆ మహాత్ముడు ఎలా కనిపెట్టాడో కనిపెట్టాడు పదిహేడవ శతాబ్దంలో కనిపెట్టాడు అంటే పదిహేడవ శతాబ్దం వీళ్ళకి రక్తం ఉందనే తప్ప కదా తీందని తెలియదు రక్తం ఉందని తెలుసు ఎందుకంటే కోసినప్పుడు అలా బయట పడుతోంది కుండలోంచి నీళ్లు బయటికి చెందినట్టుగా రక్తం చిందుతోంది కాబట్టి లోపల రక్తం ఉందని తెలుసుకున్నారు గొప్ప ప్రజ్ఞ వెరీ గుడ్ డిస్కవరీ వెరీస్ బ్లడ్ అంతే అతను అయిపోయింది మేడం డిస్కవరీ అక్కడ అలాగా ఉండడం కాదండి అది అది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అని అది ఎక్కడ ఉండదు అలాగా ఉందంటే కూలిపోతుంది ఎక్కడైనా వచ్చి ఆగిపోయిందంటే గ్యాంగ్రీన్ వచ్చేస్తుంది ఇవాటి కఠినండా ఆయన లింగు రాత్రులు పరంగా తీసుకెళ్ళి ఉంటే గుండిపోతుంది అలా తిరుగుతూ ఉండాలి అది మన చర్మానికి తెలుస్తోందా తెలియట్లేదు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది నాకు అర్థమైంది నేను చెప్తున్నా ఈ చర్మం చూసారా అది బయట వాటిని పట్టుకోవడంలో ఎంత దెట్టయో లోపల దాన్ని పట్టుకోవడంలో అంత పనికి